నిర్మలమైన ఆకాశము నిర్మలమైన ఆకాశమునందు నీలివర్ణము ఎలా ఆరోపించుచున్నామో అవివేకము చేత సచిదానంద స్వరూపమైన ఆత్మయందు అంటే సింపుల్ యాజెక్ట్ సచిదానందము నామూ రూపము అంటే ఐదే ఉన్నాయి మతం సృష్టి మొత్తానికి కాబట్టి నువ్వు నామ రూపాలను గనక పృథకరించినట్లయితే మిగిలే శేషమేమిటి సత్తు చిత్తు ఆనందము సత్తు నీ ఉనికి చిత్తు నీ యొక్క ప్రకాశము ఆనందము నీ యొక్క అనుభవము కాబట్టి సర్వదా మూడవస్థలలోను ప్రకాశమాన స్థితి ఎందు స్వప్రకాశ స్థితి ఎందు నిలకడ చెందు ఆ ప్రకాశం వలన నీలో ఏర్పడినటువంటి సహజమైనటువంటి ఆనంద స్థితి నిలకడ చెందు ఆ ప్రకాశానికి నేనే నేను ప్రకాశాన్ని అయి ఉన్నాను కదా ఇప్పుడు నేను చైతన్యాన్ని నేను ప్రకాశాన్ని నేను జ్ఞానాన్ని నేను ఆనందాన్ని వీటన్నింటికి ఆధారమైనటువంటి సద్వస్తువును నేని సత్ స్వరూపులను నేనే అని స్థిరంగా నిలకడ చెందు సన్నిష్ఠ పొందు పొందితే ఏమైంది అప్పుడు ఇంకా కిందకి దిగిరావక్కర్ల చిత్తూ ఆనందంలో కూడా దిగిరావక్కర్ల ఈ చిత్తు ఆనందం కూడా వెళ్ళి ఆ సత్స్థితిలోనే కలిసిపోతుంది సద్బ్రహ్మ తద్బ్రహ్మ అనే నిర్ణయాన్ని పొందుతాడు ఇది బ్రహ్మానుసంధానం అంటే చదవండి ఆకాశ తత్వము నిరిగిన వానికి నీలాది వర్ణములు ఆరోపణ చేరిగిన వారికి అనిత్యమైన దేహేంద్రియాది గుణములు ఆరోపితములని సుస్పష్టముగా తెలియను అంతే అధ్యాసను తెలిసి అజ్ఞాన పరిధి నుండి విడివడిన వ్యక్తి ఆత్మవిధుడై తరించగలడు అంతే అధ్యాస ఆభాస అజ్ఞానం అనాత్మ అవిద్య ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి ఏది అధ్యాస ఏది ఆభాస ఏది అజ్ఞానం ఏది అనాత్మ ఏది అవిద్య ఈ ఐదు బాగా తెలుసుకుంటే వాటిని ఏం చేయాలి వదిలేయాలి అంతకీ తెలుసుకుని ఏం చేయమంటారంటే వదిలేవయ్యా బాబు ఏమండి మా ఆవిడ ఎక్కడుందో నాకు తెలియట్లేదండి అంటాడు ఒక ఆయన పెళ్లి చేసుకునేప్పుడు ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి మా ఆవిడ ఎక్కడుందో మా ఆవిడ ఎక్కడుందంటే కనబడుతుంది కాకుండా మీ ఆవిడ ఎక్కడ దొరుకుతుందా ఆయన ముందు ఎవరో ఒకరి పెళ్లి చేసుకో అప్పుడు మీ ఆవిడ ఎక్కడుందో కనబడుతుంది అనాలి అప్పుడు సరే ఇప్పుడు ఎలా వెతకాలి మరి ఈయన నాకు సరిపోయేవాడేవుడు నాకు సరిపోయేవాడెవడు నాకు సరిపోయేవాడేవాడు అని వెతుకుతూ నాకు సరిపోయే వీడికి సరిపోయేవాడు ఇప్పుడు నీకు వీడికి సరిపోవడం అంటే అర్థం ఏమిటి బాబు అని అడిగాను అయినా నీకు సరిపోవడం అంటే అర్థం ఏంటి అలాగే మానవుడు కూడా నాకు సరిపోయే గురువుగారు నాకు సరిపోయే గురువు నాకు సరిపోయే దేవుడేవుడు నాకు సరిపోయే దేవుడేవుడు ఈ దేవుడిని గురువుని వెతుకుతూనే ఉంటాడు ఆ భార్యని వెతికినట్టు ఈ భర్తని వెతికినట్టు ఇది ఎప్పటికైనా అయ్యే పని అయినా వాణ్ణి వీడిని మారుస్తూ ఉంటాడు వీడికి ఈ జన్మలో ఇది జన్మలో మరోటి అంతకుముందు మరోటి ఇప్పటికి లక్ష సార్లు బుట్టిపోయాడు ఈ లక్ష సార్లు బుట్టిపోయినప్పుడు ఏక కాబట్టినప్పుడు దోమ కాబట్టినప్పుడు జంతువు కాబట్టినప్పుడు పశుపక్ష్యాదులు కాబట్టి అప్పుడు కూడా ఇదే సంసారం ఏడిచింది కదా అప్పుడు కూడా ఇదే విధానమేగా ఉంది అప్పుడు కూడా ఇదే గొడవే కదా మరి ఇప్పుడు మానవుడై పుట్టిన తర్వాత కూడా నాకు సరిపోయే గురు ఎవరు నాకు సరిపోయే దేవుడెవరు అని వెతుకుతూ ఉంటే నీ జీవితం ఎప్పటికి పూర్తవుతుంది ఇది అయ్యే పని కాబట్టి ఇదంతా ఏమిటయ్యా గగనే నీలతాదివత్ ఇవి వెతుకులాటంత వేస్ట్ రాబాబు ఉన్న చోట ఉండు ప్రశాంతంగా ఉన్న చోట ఉండు సాక్షిగా ఉన్న చోటు ఉండు హాయిగా నీ హృదయ స్థానంలో ఉన్న ఈశ్వరుని దర్శించే ప్రయత్నం చేయి సదాచారాన్ని పాటించు సద్విద్యని ఉపాసించు సన్నిష్టని పోంది చూడండి చాలా స్వలభంగా జరిగేటటువంటి పనిని మానవుడు ఏం చేశాడంటే ఓ బ్రహ్మాణ బాధలు కొట్టాడు నేనేమైనా సరే అమెరికా అమ్మాయినే చేసుకోవాలనుకున్నానండి అంటే ఎందుకయ్యా వీడు కూడా అమెరికా వెళ్ళడానికి సరే వెళితే ఏం చేస్తావురా అక్కడ అదే చేస్తాడు ఇక్కడే తిన్నాడు ఇక్కడే ఆకలో ఇక్కడే నిద్రో ఇక్కడే ప్రాణభయమో అక్కడ అదే అధ్వానం అంతకుమించి కొత్త ప్రాణ భయం ఏమి రాదు కొత్త ఆహారం కొత్త ఆకలి కొత్త నిద్ర ఏమి రాదు అదే జనన మరణాలు అదే శోకమోహాలు అదే చడువురుములు అదే చడ్వికారాలు ఏ దేశంలో ఉన్న మానవుడికి ఏం పెద్ద మార్పు రాదు ఊహలో మాత్రం ఏమనుకున్నాడు భూతల స్వర్గం అనుకున్నాడు నిజానికి విడత స్వర్గం వెళ్ళి తన దుఃఖమే నరకమండ్రు అంతకుమించి వేరే ఏమి లేదు అక్కడ ఒక రెండు వందల డెబ్బై అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది వాడు ఆ రెండు వందల డెబ్బై అంతస్తులో ఉన్నాడు అనుకోండి ఆ లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి అప్పుడు తెలిసి వస్తుంది ఎంత కష్టం ఆ కిందకి దిగి రావడానికి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఆకాశంలోనే ఉంటాడా అక్కడ ఉండలేడు కొన్ని కిందకు ఈ రెండు వందల దిగితే ఎక్కేది వాడు ఎప్పటికీ అక్కడ కాబట్టి ఇలాగా రకరకాలైనటువంటి భ్రాంతులు అనమాట బాసా